ఎలాగంటే దానికి ఒక దృష్టాంతం యథా బాలై దృశ్యమానం గగనతల మలం వివేకీన పశ్యతి తీనికి ఒక దృష్టాంతం ఇప్పుడు బాలకులు పిల్లలు ఉంటారు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు పైకి చూస్తారు పైకి చూస్తే వాళ్ళకి ఏం కనపడుతుంది నల్లని డోరు కనపడుతుంది దీనికి ఒక దృష్టాంతం ఉంది మన పాతకాలపు ఇళ్లలో గృహ విలేజెస్లో ప్రాచీన గృహాల్లో చలికాలంలో వేడి నీళ్లు కాచుకునే దేగిస అని అంటారు అదొకటి ఉంటుంది డేగిస దాని కింద పొయ్యి పొయ్యి సైడ్ పెడతారు ఆ పొయ్యిని పొగంతా డిస్పర్స్ అయిపోతుంది దాని కింద చెక్కపేళ్ళు డొక్కలు ఇలాంటి కమ్మలు ఇలాంటివన్నీ ఈ మెటీరియల్ అంతా కూడా దాన్నిలో వరసి దానికి ఒక కొంత నిప్పు పెట్టి ఆ డేగిసాలు నీళ్లు పోసి దాన్ని పారేసి పోతారు అవుతుంటుంది వరకంట పోయచ్చు చూసుకుంటే వెండి నీళ్ళు ఉంటాయి దాంట్లో అది ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుని స్నానం చేస్తారు ఈ పని తర్వాత ఆ డేగిసాలు నీళ్ళని పరకొసి దాన్ని బోలిగించి పెడతారు దాని యొక్క మట్టు అంతా నల్లగా ఉంటుంది అది బోర్లుగిస్తే ఆకాశంలా ఉంటుంది మబ్బులు పట్టిన ఆకాశము దీనిని పోలి ఉంటుంది ఇది దృష్టాంతం ఓకే అంటే అక్కడ ఉన్న దృష్టాంతం అదనకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో బాలకులు ఏమనుకుంటారంటే అంటే బాలులు అంటే అవివేకులు బాలా అంటే అవివేకిన అన్నటు స్తనంధయా తల్లి ఒళ్ళు ఉన్నవాళ్ళని కాదు అర్థం బాలాహంటే అవివేకులు అని అర్థం మామూలుగా గడ్డాలు మీసాలు ఉంటాయి కానీ వివేకమే ఉండదు అది బాలాహంటే బాలాహ అవివేకిన వివేకము లేని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఆ పైకి ఆకాశం కేసు చూస్తారు పిల్లలే అనుకోండి ఆకాశం కేసు చూసి ఏమనుకుంటారంటే రేపు చూసావా ఆ డేగిసా బోర్లు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ డేగిసా మట్టు అది ఎలా పెరాబుల్ షేపుగా ఉంటుంది నల్లగా ఉంటుంది అది ఎలా ఉందో అలా ఉంది తర్వాత వాళ్ళలో వాళ్ళకి డౌట్స్ వస్తాయి ఎరా ఏదైనా ఒక సూదో ఏదో తీసుకుని దానికి చిల్లు పొడిస్తే అవతల వైపు ఏముంటుంది అను ఒక డౌట్ వస్తుంది ఎలా ఉంది డౌట్ అంటే అవతల వైపు స్వర్గలోకం ఉంది ఇది ఉందని అవి ముందు ఇది మామూలుగా భాష్యాల్లోనూ అక్కడ దీన్ని దృష్టాంతంగా ఇస్తారు వ్యాఖ్యాతలు దీన్ని వివరిస్తారు చిన్నపిల్లలు ఇటువంటి కల్పనల్ని చేసుకుంటారు అది అక్కడతో ఆగదు పురాణంలో ప్రవేశించిందండి ఇది వెళ్ళి నేను దీన్ని పురాణంలో చూసి ముక్కు మీద వేలు వేసుకున్నా పురాణంలో పెట్టేశాడు నేను వామనుడు తా పెరుగుతూ ఉంటాడు పెరుగుతూ ఉంటే ఎంతవరకు పెరుగుతాడు ద స్పేషియల్ డోము దాటి పెరగలేడుగా ఇంకా ఆ స్పేషియల్ డోమ్ టాప్ పాయింట్ వరకు పెరిగిపోతాడు పెరిగిపోతే బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడో తెలిసినా ఆ స్పేషియల్ డోమ్కి అవతల వైపు ఉన్నాడు ఆయన బ్రహ్మదేవుడు వామనావతారం స్పేషియల్ డోముకి అవతల వైపు ఇప్పుడు ఈయన ఎంతల్లా పెరిగాడంటే ఆ స్పేషియల్ డోముకి కూడా చిల్లు పడిపోయి దాన్నించి పైకి వెళ్ళిపోయాడు అని వర్ణించాడు అంటే ఏమైంది అక్కడికి ఈ చిన్నపిల్లలు ఈ డేగిసా మట్టులాగే ఊహించారా లేదా అయితే వచ్చి కొంచెం దూరం పెట్టారు అంతేతారా సో ది ఐడియా ఈజ్ akkad devis no dome taruvata black color unnadi that doesn't apply to space space is not black space is not blue space is not green space is not red space is none of these things taruvata akkada surface emi ledu there is no surface there ee satyanu evadu telusukuntadu vivekavantu du telusukuntadu వివేకం లేనివాడు ఏమనుకుంటాడు అక్కడ డోము ఉంది ఆ డోము కొన్ని చోట్ల ఎర్రగా ఉంది కొన్ని చోట్ల నల్లగా ఉంది ఒకప్పుడు గ్రీన్గా ఉంటుంది ఒకప్పుడు బ్లూగా ఉంటుంది రకరకాల రంగులు ఉంటాయి ఆ డోముకి అవతల బ్రహ్మదేవుడు ఉన్నాడు యువతల మనుష్యులు ఉన్నారు అని వివేకము లేనివాడు అనుకుంటాడు వివేకము గలవాడు నోస్ ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ బై ఇమాజినేషన్ సరట్ అయిమాజినేషన్ తప్ప అక్కడ ఏమీ లేదు అని వివేకం తెలుసుకుంటాడు సరిగ్గా అదే విధంగా స్వర్గలోకము మనుష్యలోకము పాతాల లోకము ఉత్తమ జన్మ అధమ జన్మ మధ్యమన్మ ఇవన్నీ ఎవరికి జన్మలేని ఆత్మస్వరూపానికి ఆత్మస్వరూపానికి జన్మయే లేదు ఆత్మకర్తయే కాదు భోక్తయే కాదు హవర్ యూ గురించి ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ కాబట్టి ఇవన్నీ కూడా అవివేకి దృష్టిలో ఉన్నాయి తప్ప ఆత్మానాత్మ వివేకం గలవాడి దృష్టిలో ఇవేమీ ఉండనే ఉండని ఎలాగంటే దీంట్లో క్రిటికల్ పాయింట్ ఏమిటంటే మీరు వాటిని చూడగలగాలి ఆ భేదాలని మీరు చూడాలి వాటిని రికగ్నైజ్ చేయాలి అవి సత్యములని భావించాలి ఆ భేదములతోటి మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు ఆ భేదములలో అంతర్గతంగా చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఆ భేదాలన్నీ సత్యంగా భాషిస్తాయి అప్పుడు ఆ భేదములు మిమ్మల్ని బంధిస్తాయి కూడా కానీ ఒకడు ఉంటాడు ఆత్మజ్ఞానముతోటి ప్రకాశిస్తూ ఉంటుంది వాడి మనస్సు వాడు వాడి లోపల ఆత్మజ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ఆకాశములే నిర్వికల్పమైన అంటే సకల భేదములు లేనటువంటి సకల కల్పనావర్జితమైనటువంటి శుద్ధ చిద్రూపంగా ఉండిపోతాడు ఆకాశంలో ఉండిపోతాడు బ్లాండ్గా ఉంటాడు no projections no projections of upper down ala bland ga undi pothadu vaadi drushti lo asali emi bhasinchane bhasinchu bhasishthayi vaatini teraskaristhadu meeru anukoddu sadhana sadhana dashalo ala nirupinchavachchu ippudu nenu kartana anpisthunna naku kaani talake vidilchukuna be be be nenu kartana kaanu shastram cheppindi nenu it's not like that సాధనా సమయంలో అలా అనిపించవచ్చు కానీ జ్ఞానికి అసలు తన ఎందు కర్తృత్వ భావనయే కలగదు కర్తృత్వ భావన ఉండదు కర్తృత్వ భావన ఉండకపోతే నేను ఈ మంచి పని చేస్తాను ఆ చెడ్డ పని చేస్తాను ఇలాంటి ఆలోచనలే ఉండవు వాట్ యాక్షన్స్ హ్యాపెన్ దే హ్యాపెన్ ఇన్ ఏ వెరీ స్పాంటేనియస్ వే అతి సహజంగా కర్తృత్వభోక్తృత్వ్ర అనే అధ్యారోపాలు ఏమీ అతి సహజంగా యాక్షన్స్ నడుస్తాయి ఇప్పుడు చూడండి నేను కర్తను భోక్తను అని నిశ్చయించుకుని అజ్ఞానం చేత ఈ కర్మను చేసి ఫలాన్ని పొందుతాను అని ఎవడైతే ముందుకి సాగుతాడో ఆ మార్గము నాకు ప్రవృత్తి మార్గము జీవితంలో ప్రవృత్తి మార్గం ఉంటుంది బ్రహ్మచారికి గృహస్థికి అవి ప్రవృత్తి మార్గానికి చెందిన ఆశ్రమాలు రెండాశ్రమాలు ప్రవృత్తికి చెందిన ఆశ్రమం అయితే వీడు మెచ్యూర్ అవుతాడు గృహస్థుగా కొంతకాలం జీవించేపటికి మెచ్యూరిటీ వస్తుంది భార్యతో జీవిస్తాడు అనేక కాంప్రమైజులు చేయాల్సి ఉంటుంది కాబట్టి గివ్ అండ్ టేక్ నా మాటే చెల్లాలంటే ఆ భార్యతో కలిసి జీవించే జీవితం చాలా ఘర్షణ ఘర్షణ రూపంగా అయిపోతుంది దానికి సమరసత ఉండదు గివ్ టేక్ తోటి ఉండాలి ఆ గివ్ అండ్ టేక్లో మనిషి మెచ్యూర్ అవుతాయి దీనికి కొంచెం స్వామీజీ ఒక దృష్టాంతం చెప్తూ ఉంటారు ఇంజుమింజుగా ప్రతి సంవత్సరం చెప్తారు ఆయన ఎందుకంటే చాలా మంచి దృష్టాంతం యూ కె నాట్ రిప్లేస్ ఇట్ ఎలాగంటే ఇండియన్ డ్రైవింగ్ వర్సెస్ అమెరికన్ డ్రైవింగ్ ఇండియన్ డ్రైవింగ్ ఎలా ఉంటుందంటే మీరు ఇలా వెళ్ళాలి వాడు ఇలా మీరు కనుక కొంచెం హెజిటేట్ చేస్తే వాడు వెళ్ళిపోతాడు అందుకోసం మీరు హెజిటేట్ చేయటం మానేసి మీ కార్ని తీసుకెళ్ళి ముందు మీరు అడ్డంగా పెట్టేస్తారు వాడు ఆగాల్సిందే అక్కడ మీరు వెళ్ళాకనే వాడు వెళ్ళాలి అగ్రెసివ్ డ్రైవింగ్ వాడు వెళ్ళిపోవడానికి వీల్లేదు మీరు ముందుకు తోసుకుపోవాల్సిందే ఆఖరికి నడిచి వాడి ఎడలు కూడా అదే ఉప అదే ఉపాయం వాడు నడిచివాడు రోడ్డు దాటుతున్నాడంటే మీరు కొంచెం హెజిటేట్ చేస్తే వాడు దాటేస్తాడు నో హెజిటేట్ చేయకుండా యాక్సిలరేట్ చేసి అడ్డంగా పెట్టేయటం ఎలా దాటదో చూస్తాడు అన్నట్టుగా ఇది ఇండియన్ డ్రైవింగ్ అమెరికన్ డ్రైవింగ్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్ మీరు చూస్తే తెలుస్తుంది నా నేను సిగ్గుపెడతాను నేను ఏదో మార్కెట్కి వెళ్ళానుకో ఏదో వాళ్ళ మట్టుకు దనుకో వెళ్ళి ఈ కారు వస్తున్నాడని చూసుకోకుండా దాటే ప్రయత్నం చేస్తా ఆ దాటా దాటాల్సిన సందర్భం కాదు అది అయినా కూడా బై మిస్టేక్ నన్ను దాటే ప్రయత్నం చేస్తే వాడు అక్కడ చూస్తాడు అక్కడే బ్రేకే సాగుతాడు టెన్ యార్స్ దూరంలో బ్రేకే అప్పుడు నేను నిమ్మడంగా నడిచి వెళ్తూ ఉంటాడు పాపం కూడా ఆగుంటాడు అక్కడ నేను సవకాశంగా పెళ్లివారిలాగా నడిచి వెళ్తూ గమ్మును చూసి అయ్యేయ్యో ఐ హ్యావ్ స్టాప్డ్ హ్యూమ్ అని గమ్ముని వేగంగా దాటేసి అలా చేపిస్తా వాడు అప్పుడు బయలుదేరలేదు అది పెడస్ట్రైన్ ఇంకా కార్ వస్తే ఈల్డ్ ఈడ్ అని రాసి ఉంటుంది అక్కడ ఈ వైఐఈఎల్డీ ఈడ్ దీని ఇస్ ద ప్రిన్సిపల్ కాల్డ్ ఈల్డింగ్ ఇప్పుడు మెయిన్ రోడ్డు ట్రాఫిక్లో మీరు ప్రవేశించాలనుకోండి యూ హ్యావ్ టు ఈల్డ్ వాడు హీ హ్యాస్ ది రైట్ ఆఫ్ ది వే వాడు వెళ్ళాకనే మీరు వెళ్ళాల్సి కొన్ని చోట్ల రైట్ ఆఫ్ ది వే మీకున్నప్పుడు వాడు ఈల్డ్ అవుతాడు ఇది దృష్టాంతం పూజ స్వామిజీ ఈ చాలా గట్టిగా చెప్తూ ఉంటారు గృహస్థగా జీవించేప్పుడు ఈల్డ్ అవ్వడం నేర్చుకోవాలి మీరు పుష్ చేయొద్దు అని అంటుంది ఇది ఇలాగే అంటుంది అంటే ఓకే అది కరెక్టారు కాదా ఇంకా లాజిక్ అనవసరం ఈల్డ్ ఈరోజు దిస్ ఈస్ డివైట్ హ్యాస్ టు బి డన్ ఓకే ఈల్డ్ యూ వీల్డ్ మీరు ఈళ్లు చేస్తున్నంత కాలము ఆ సంసారం ఘర్షణ లేకుండా ఉంటుంది మీరు ఈళ్లు చేయకుండా నా మాటే నెగ్గాలి అని మీరు అనుకుంటే ఘర్షణలలో పడిపోతుంది సరే ఇదంతా ఎందుకు చెప్పానంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గృహస్థగా ఉన్నప్పుడు ప్రవృత్తి అంటే కర్తగా భోక్తగా తనని తాను సంసారంలో ఫలముల కొరకు కర్మలను చేయుట ప్రవృత్తి మార్గం ఇక వానప్రస్థాశ్రమని దగ్గరికి వచ్చేప్పటికి నివృత్తిలో ఉంటుంది కాబట్టి మనిషి నివృత్తిని అర్థం చేసుకోవాలి నివృత్తి అంటే ఏమిటో తెలుసునండి నేను కర్తను భోక్తను కాదు నేను కర్తగా సంకల్పించి భోక్తగా ఫలము కొరకు చేయుట కర్మలను చేయుట అనేది ఏమీ ఉండదు నేను కోరేటువంటి కామనలేమి ఉండవు ముందు నేను కోరే ఫలాలు ఏమి ఉండవు ఫలాసక్తిని నేను కోరే ఫలాలు లేవు నాకు ఫలానా కోరిక తీరాలి అనేది ఏమీ లేదు దాంతో భోక్తృత్వం ఏమైపోయింది న్యూట్రలైజ్ అయిపోయింది భోక్తృత్వాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా ఎప్పుడైతే త్యాగం చేసేస్తారో కర్తృత్వము మీ నుండి దానంతగా జారిపోతుంది కర్తృత్వం ఉండదు ఇప్పుడు ఏముంటాయో తెలిసిన యాక్షన్స్ ఉంటాయి యాక్టర్ ఉండడు ఎంజాయర్ ఉండడు యాక్టర్ ఉండడు యాక్షన్స్ ఉంటాయి ఆ యాక్షన్స్కి స్పాంటేనియస్ యాక్షన్స్ అనిపోయింది సహజం కర్మతో ఉంటే సహజ కర్మ ఉంటుంది తప్ప కర్త ఫలాన్ని కోరి చేసేటువంటి కర్మ ఏమి ఉండదు అటువంటి స్థితి దట్ ఈస్ కాల్డ్ నివృత్తి అంటే ఏమిటి ప్రవృత్తి అంటే ఏమిటి దేహమునందు అంతఃకరణముందు తాదాత్మ్యాన్ని చెంది లోకాన్ని సత్యంగా స్వీకరించి ఫలమును పొందుటకై కర్మను చేయుతారు ఇప్పుడు నివృత్తి అంటే ఏమిటి ఈ జగత్తు సత్యమా ఇది యథార్థమా ఎవడు చెప్పాడు మీకు చెప్పిన వాడేవాడు అండి ఇది సత్యమని ఎవడన్నా చెప్తే వాడు మూర్ఖుడు అది వాడు చెప్పింది నిజం అనుకున్న మీరు మూర్ఖులు అవుతారు ఇది సత్యం కాదు జగత్తు ఇట్స్ ఎ డ్రీమ్ మీకు మీకు తెలియకుండా మీరు తెలుసుకోలేకపోతున్నారు సినిమాకు వెళ్ళి వచ్చారు చాలాసార్లు సినిమా సత్యం అది తెలివితేట్లు అనిపించుకుంటుందా తెలివి తక్కువ ధనం అలాగే జగత్తు మీరు సత్యం అని అనుకుంటే మీరు ఒక భ్రాంతిలో ఉన్నారు ఆ భ్రాంతి అది భగ్నమైనప్పుడు కానీ మీకు తెలియదు జగత్తు సత్యం కాదు అది మిథ్య ఇట్స్ అన్ అపియరెన్స్ ఇట్స్ లైక్ మూవీ లైక్ దీంట్లో పొందాల్సిన లక్ష్యములు ఫలములు అదంతా కూడా కల్పన తర్వాత దేహము మనస్సు యాక్ట్ చేస్తాయి ఐఎమ్ నాట్ ది బాడీ ఐఎమ్ నాట్ ది మైండ్ ఐఎమ్ నాట్ ది ఫిజికల్ ఐఎమ్ నాట్ ది సైకలాజికల్ i am the everfull being underlying the physical and the psychological kaavante ienu kartama ganam adini vuttu vurtante evite bhogalu bayitu untayi you give up dehamo i am not the body give up manasu i am not the karta i am not the bhokta ahankara give up and avoid in the pure aware full being that is nivukti anaprastha sanyasa is such a huge shift in the paradise we do atwanti viveki we do ee ee kalpana kalpanala anetini tyagan chesi atma swaroopanni telusukovali untaru ee balakula yendo undey aviveekam ee gnana yendo undadu tadana jayate పద్యతే చిై ఉత్తమాధమ మధ్యమల రూపేణ ఇది చాలా సూక్ష్మమైన అంశము సూక్ష్మమైన విచారం కూడా కాబట్టి ఆత్మజ్ఞాన యొక్క దృష్టిలో కర్మలకి మార్కులు వేయడం ఈ కర్మ జడ్జిమెంట్లో కూర్చోటం ఈ కర్మ పుణ్యకర్మ దీనికి స్వర్గం వస్తుంది పో ఇది పాపకర్మ నువ్వు నరకానికి పోతావయ్యా ఇది సగం పుణ్యం సగం పాపం నువ్వు మనిషిగా కొడతావు అని ఇలాగా వీడు మొత్తం అందరూ ఏ ఏ జన్మలో పెడుతూ పొందుతారో వీడే కూర్చుని సెటిల్మెంట్ చేస్తారు అలా ఉండరు ఆత్మజ్ఞానంలో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ దేవలోకము దేవత్వ జన్మ దేవత్వ ప్రాప్తి అంటే దేవత ఏ జన్మించుట అదొక స్టేటస్ ఈ నేను మనుష్యుడను అని దేహాభిమానం ఉంటే మనుష్యుడవుతాడు కానీ ఈ ద్విపాక్తునందు ఈ రెండు కాళ్ళ బొమ్మ ఈ మాంసపు బొమ్మయందు నేను అనే అభిమానం లేకుంటే మనిషి ఎవడక అహం మనుష్య అన్నాడు అది అధ్యాస అహం మనుష్య ప్రథమ మొట్టమొదటి అహం బ్రాహ్మణ తరువాత కాబట్టి ఈ అధ్యాసలు ఆత్మస్వరూపము తెలుసున్నవాడు ఎందుకు ఉండదు అలాగే డివైడ్ చేయడు వీళ్ళు స్వర్గానికి పోతారు వీళ్ళు నరకానికి పోతారు అలా డివైడ్ చేయడు అటువంటి జడ్జిమెంట్ అసలు మహాత్ములు ఎన్నడూ చేయరు దిడిక్యులస్ టు డివైడ్ పీపుల్ లైక్ దాట్ నిజానికి ఈ సర్వము ఏదైతే కలదో సర్వము పరబ్రహ్మ తప్ప మరొకటేమీ కాదు ఈవెన్ వితిన్ దట్ అపియరెన్స్ ఆ పీరెన్స్ లోపల కూడా ఒకటి దేవలోకం ఎందుకైంది ఇంకొకటి నరకలోకం ఉంది కాబట్టి దేవలోకం అనేది వచ్చింది ఈ నరకం లేకపోతే ఆ స్వర్గం ఉంది స్వర్గము నరకము దే ఆర్ కాంప్లిమెంటరీస్ అండ్ కాంపెన్సేటరీస్ స్వర్గం ఉంది కాబట్టి నరకం ఉంది నరకం ఉంది కాబట్టి స్వర్గం ఉంది అల్టిమేట్గా రియాలిటీలో స్వర్గము నరకము రెండూ కల్పితుంది అంతే తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు ఇప్పుడు పుణ్యం చేశాడు పుణ్యం చేసిన వాడు స్వర్గాన్ని పొందుతాడు అంటే స్వర్గం అంటే ఎలా పొందుతాడు ఇక్కడ మనుష్యలోకంలో ఉన్నాడు స్వర్గలోకం ఎక్కడో పై ఉంటుంది కాబట్టి వీడిక్కడ మరణిస్తాడు ఇక్కడ మరణించి ఈ సూక్ష్మ శరీరము ప్రయాణం చేస్తుంది ప్రయాణం చేసి స్వర్గము ఇంకొక ఫిజికల్ లెవెల్ ఒకటి ఉంటుంది ఇన్ స్పేస్ ప్రయాణం స్పేస్లో జర్నీ రైలు ఎక్కి బాంబే వెళ్ళినట్టు సో వీటి ప్రయాణం చేస్తాడు లేకపోతే విమానం ఎక్కి దుబాయ్ వెళ్ళినట్టుగా దుబాయ్యో లేకపోతే అమెరికాయో వెళ్ళినట్టుగా ప్రయాణం చేస్తాడు ప్రయాణం చేసి స్వర్గలోకానికి వెళ్తాడు స్వర్గలోకానికి వెళ్తాడంటే అర్థం స్వర్గలోకంలో పుడతాడు అంటే అక్కడ స్వర్గ దేవతాదేహాన్ని చేబడతాడు దేవతాదేహాన్ని పొందుతాడు ఇది పౌరాణికుల యొక్క స్వర్గప్రాప్తి దార్శనికుల యొక్క స్వర్గప్రాప్తి అలా ఉండదు దార్శనికుల యొక్క స్వర్గప్రాప్తి దేశంలో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడం లాంటిది కాదు దార్శనికుల యొక్క స్వర్గప్రాప్తి ఏమిటంటే వీడి మనస్సు స్వర్గలోకాకారమును పొంది వీడికి స్వర్గలోకభోగా భోగాన్ని వీడికి అందజేస్తుంది మనస్సు మనస్సే స్వర్గాకారాన్ని పొందేస్తుంది ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు సినిమాలో ఎందుకు వెళ్తున్నారు సినిమాకి అక్కడ వెళ్ళి ఆ సీట్లో కూర్చుని ఆ తెరకేసి చూస్తుంటే మనస్సు ఆయా ఆకారాల్ని పొందేస్తుంది మనస్సు డ్యాన్స్ ఆకారాన్ని పొందేస్తే బాగుంది డ్యాన్స్ బాగుంది డ్యాన్స్ మనస్సుకి సస్పెన్స్ తిరల ఆకారాన్ని పొందేస్తే చాలా బాగుంది సినిమా చాలా బాగుంది సినిమా కాబట్టి మీరు సినిమాకి వెళ్తున్నారంటే హాలీవుడ్ చూపిస్తాడు లేకపోతే ఇంగ్లాండ్ చూపిస్తాడు ఇంగ్లాండ్ చూసి బాగుంది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ చాలా బాగుంది అంటే మీరు ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్ చాలా బాగుంది అనుకుంటున్నారా లేక మీ మనస్సు ఆకారాన్ని పొందుతూ ఉందా అంతే స్వర్గం కూడా అంతే ఇది ఎలా ఉంది ఇది వింటే ఈ కర్మకాండ వాళ్ళు విన్నారంటే వాళ్ళకి మతిపోతుంది వీడి పాఠం ఇలా ఉంది రేంటారో ఈ పాఠం కంగారు పడుకుంటారు ఇది దార్శనికుల స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది నరకం కూడా అంతే వీడికి నరకం అంటే వీడిప్పుడు వీడు పాపం చేశాడు దుఃఖాన్ని అనుభవించాలి దుఃఖాన్ని అనుభవించాలంటే ఈ దేశాన్ని వదిలిపెట్టి ఈ భూలోకాన్ని వదిలిపెట్టి ఇంకో లోకానికి వెళ్ళాలా ఎవరు చెప్పారండి దుఃఖాన్ని అనుభవించడానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లా మనం మెట్లు దిగి రోడ్డు మీద నిలబడితే కావాల్సినంత దుఃఖం మీకు ఎదురకుండా కనపడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళక్కర్లా దుఃఖాన్ని అనుభవించడానికి నరకానికి వెళ్ళరా భార్యాభర్త దెబ్బలాడుకుంటుంటే అల్లే నరకం ఇంకా వేరే నరకం ఏమక్కర్లా తండ్రి కొడుకు దెబ్బలాడుకుంటూ ఉంటే కలిసి ఉండి దెబ్బలాడుకుంటూ ఉంటే అదే నరకం ఇంకా వేరే నరకం ఎక్కడైనా ఉంటుందా పౌరాణికులు ఏమంటారంటే దుఃఖాన్ని అనుభవించడానికి నరకం వెళ్ళాలనుకుంటారు ఇక్కడ అనుభవిస్తున్నది ఏమిటి మరి ఇదంతా ఈయన ఏమంటున్నారు చూడండి సో తదా నాయతే అంటే పుట్టాడు అంటే వీడు కర్తా భోక్త కాదుగా కర్తా భోక్త అయితే పుడతాడు పుడితే దేవలోకంలో పుట్టాలి మనుష్యలోకంలో పుట్టాలి లేకపోతే పశుపక్ష్యాది జన్మను పొందాలి కానీ వీడు కర్త భోక్త కాదు కాబట్టి నాయతే అంటే పుట్టుట నోత్పద్యతే అంటే పుట్టుట పుట్టడం అంటే ఏమిటండి అంటే వీడి చిత్తము దేవతాకారాన్ని పొందితే స్వర్గంలో పుట్టినట్టు మనుష్యాకారాన్ని పొందితే భూలోకంలో పుట్టినట్టు ఇప్పుడు నేను మనిషిని అనేది నేను మనిషిని అనేది Is it anything more than an idea? No? It is nothing more than an idea. I am not a brahman. Is it a psychological birth or is it a physical birth? It is psychological. Brahman asya chittamma, chittasya brahmana haiya. చిత్తస్యం బ్రాహ్మణ బ్రాహ్మణశ్రీ చిత్తవుడు కూడా ద్రోహపడతాడు కానీ చిత్తస్యం బ్రాహ్మణ కాబట్టి స్వర్గంలో స్వర్గానికి వెళ్ళి అక్కడ పుట్టాడా లేకపోతే స్వర్గాకారంగా తాను తయారైపోయాడా స్వర్గాకారంగా తాను తయారైపోతాడంట ఇట్ ఈజ్ జస్ట్ అన్ ఐడియా ఇన్ ది మైండ్ ఇది చాందో చాందోద్యో పురుష అష్టమాధ్యాయంలో ఇంకొంచెం వివరంగా ఉంది అక్కడ భాష్యంలో నేను అక్కడ విస్తారంగా చెప్పాను కూడా అప్పుడు రిఫర్ టు దిఫ్యూ కే అష్టమాధ్యాయంలో పితృలోక కామ స్వర్గలోక కామహ మనుష్యలోక కామ అంటే కొన్ని మంత్రాలు ఉన్నాయి అక్కడ భవిష్యకారులు చాలా అందంగా వివరించారు కాబట్టి వీడే దేవతాకారాన్ని ఇప్పుడు నేను మనిషిని మీరు నేను మనిషిని మీరు అంటున్నారు అని అని మీరేమనుకుంటున్నారు నేను మనిషినై పుట్టాను కనుక నేను మనిషిని మీరు అనుకుంటున్నారు No sir, you are mistaken. ఆర్ మిస్టేక్ అండ్ నేను మనిషినని మీరు గట్టిగా భావించుకుంటున్నారు కనుక మీరు మనిషి అయితే ఆ భావన కరెక్టా తప్ప తప్పు మీ బాడీ హ్యాస్ ఎ పర్టికులర్ షేప్ యు ఆర్ నాట్ ఏ మనిషి యూఆర్ సంథింగ్ బియాండ్ ఆల్ షేప్స్ అండ్ ఫామ్స్ అండ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ మీరు Brahma. ఏ పరిచ్ఛేదములు లేని శుద్ధ చైతన్య స్వరూపులు మీరు కానీ వీడు తను నేను పుణ్యం చేసుకున్నాను ఇప్పుడు ధనీ అంటే ఎవరండి ధనవంతుడిని రిచ్ మ్యాన్ ఉంటాడు హీజ్ ఎ రిచ్ మ్యాన్ ది వన్ హూ ఫీల్స్ ద రిచ్ ఫీల్స్ దట్ హీజ్ రిచ్ హీస్ ఎ రిచ్ మ్యాన్ మీకు తెలుసో తెలియదు రిచ్ మ్యాన్ దగ్గర డబ్బులు ఉండవు రిచ్ మ్యాన్ కాఫీ తాగితే సెక్రటరీ పే చేస్తాడు వీళ్ళు వీటి దగ్గర ఉండదు సెక్రటరీ ఏ బాత్రూమ్కు పోయాడు అనుకోండి వీడు బిల్లు పే చేయడానికి ఉండదు వీడి దగ్గర నిజంగా దగ్గర డబ్బులు పెట్టుకున్నవాడు పూర్ఫెలో పరుసు తీసి నాణ్యాలు లెక్క పెట్టి రూపాయి రూపాయిన్నర రూపాయి ముప్పై వలా ఇస్తున్నాడంటే వీడికి భేదవాడు అని అర్థం రిచ్ మ్యాన్ దగ్గర డబ్బులు ఉండవు పరుసు ఉండదు డబ్బులు ఉండదు పోతే క్రెడిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉంటే వాడు మిడిల్ క్లాస్ గాయ రిచ్ మ్యాన్ దగ్గర క్రెడిట్ కార్డు కూడా ఉండదు సెక్రటరీ ఉంటాడు సెక్రటరీ ఉంటాయి నేను ఒక ఎపిసోడ్ చూశాను ఒక అతను రిచ్ మ్యాన్ హీజ్ రిచ్ మ్యాన్ హీ ఓన్స్ గోల్డ్ మైన్ నిజంగా టెక్సస్ లో గోల్డ్ మైన్ ఓన్లీ అక్కడ ప్రైవేట్ పీపుల్ ఓన్ మైన్స్ సో హీ ఓన్స్ ఎ గోల్డ్ మైన్ ఇన్ టెక్సస్ అతను హోటల్కి వచ్చాడు అక్కడ బిల్లు పే చేయాల్సి వచ్చింది బిల్లు పే చేయాల్సి వస్తే సెక్రటరీ లేడు the episode was like that secretary is physically removed from the scene whatever vidi bill pay chesi velipoval bill pay cheyukunnara velthando room vicket chesi bill pay chesi velipoval athan annadu eda aa papers untayga white paper vidi note notes rasukune paper okaayita mukhe laagum undi vaadu kaayita mukhicha da aa kaayita mukha meeda pay 10000 dollars and rasi santakam podi aatukoni undi ante vidi annadu i don't accept this sir I cannot give you anything more than that. My secretary is not there. This is all I can give you. Then you need eight thousand dollars. You need ten thousand dollars. Take it as a tip. And then what I've done is my paper. He knows. But he says, Thank you, sir. Thank you very much. Please go. And we will give it to keep that paper. అని తర్వాత చెప్తాడు నీకు బుర్ర ఎదురా ఆ పేపర్ ఇట్ ఈస్ మోర్ వర్దీ దాన్ ది కరెన్సీ గవర్నర్ సంతకం పెట్టిన కరెన్సీ అయినా ఎప్పుడైనా ఫెయిల్ అవుతుందేమో కానీ ఆ పేపర్ ఫెయిల్ కాదు ఎందుకంటే హీ ఓన్స్ ఎ గోల్డ్ బాయి ఎనీవే సో రిచ్ మ్యాన్ అంటే ఆ రిచెస్ వాడిచ్చే వాడి చుట్టూ జేబులు ఉండిపోయి జేబులు పైసలు ఉంటాయనుకుంటున్నారా ఏమీ రిచ్ మ్యాన్ మీన్స్ వన్ హీ ఫీల్స్ రిచ్ హీస్ రిచ్ మ్యాన్ Who is హూ ఇజ్ ఎ పూర్ మ్యాన్ వన్ హూ ఫీల్స్ పూర్ ఇస్ ఎ పూర్ మ్యాన్ హూ heaven. ఇన్ హెవెన్ వన్ వన్ హూ ఫీల్స్ హెవెన్ హూ ఇస్ ఇన్ హెల్ వన్ హూ ఫీల్స్ హెవెన్ ఆయన అలా చెప్పారు మళ్ళీ అనండి ఆ మాట స్వచ్చిత్తం దేవాద్యాకారై ఉత్తమాధమ మధ్యమల రూపేణ నోత్పద్య ఈ నోత్పథ్యత వెనక్కలున్నాయి కాబట్టి వీడి దేవతగా పుట్టేటంటే చిత్తమే దేవతాకారాన్ని పొందుతుంది ఇది దార్శనిక దృష్టి జన్మకి పునర్జన్మకి దార్శనిక దృష్టి అంచేతే భగవాన్ రమణ మహర్షి అని వారు నువ్వు పుట్టాను నేను ఎప్పుడో చిన్నప్పుడు పుట్టాను యాభై ఏళ్ల క్రితం పుట్టాను అనుకుంటున్నావు పొరపాటు నువ్వు ఈవేళ పొద్దున్న లేచినప్పుడు దేహాంతో తాదాత్మ్యాన్ని చెందినప్పుడు పుట్టావు నువ్వు ఎప్పుడు పుట్టావో నేను చెప్తా నువ్వెప్పుడు నిద్ర లేచావో చెప్పి ఇవాళ రాత్రి పడుతున్నప్పటికి లేట్ అయిందండి క్రికెట్తో చూసి వాళ్ళ పొద్దున్నే ఏడు అయితే నువ్వు ఏడు పోవకు అయితే ఇప్పుడు జాతకం రాసుకోమంటారు రాసుకోపో రాసుకోవా ఏం పర్వాలేదు ఒకడు కుక్కకి పప్పి అని పేరు పెట్టాడు ఈ ఎపిసోడ్ విని నేను కళ్ళు తిరిగి ఇంత నాకు అయితే ఆ కుక్కకి తరచు రోగాలు వస్తున్నాయి కుక్కకి రోగం ఎప్పుడు వస్తుందో తెలిసినా మనిషి పెంచుకున్నప్పుడే వస్తుంది అయితే పశువులకు హాస్పిటల్స్ ఎక్కడైనా ఉన్నాయా మనుషులు పెంచి పశువులకు ఉంటాయి రెగ్యులర్ పశువులకు హాస్పిటల్స్ ఉండవు మనుషులు పెంచి పశువులకే ఉంటాయి ఎందుకు ఉంటాయంటే మనుషులకు ఉంటాయి కాబట్టి మనుషులు పెంచే పశువులు కూడా హాస్పిటల్స్ ఉంటాయి ఇప్పుడు వీడి కుక్కకి తరచు రోగం వస్తుంది నన్ను అడిగితే నేను చెప్పు ఇవ్వండి నువ్వు పెంచుకున్నావు కదమ్మా అందుకోసం దానికి తరచు రోగం వస్తుందని చెప్పేవాడిని ఆ కుక్కలకి భోగాలు ఉండి అలవాటు చేస్తే అడ్డ అన్ని రకాల చిల్లు దానికి పెడితే ఐస్ క్రీమ్లు ఇలాంటివి ఏవో మనం తిన్నట్టుగానే దానికి కూడా పెడితే రోగాలు వస్తాయి దానికోసం డాక్టర్లు ఉంటారు వాళ్ళు బిల్లులోకి తీసుకుని వీడు వెళ్ళి జాతకం వాడిని అనుసరి అవునగా మందు అది ఇప్పించ మా కుక్కకి తరచుగా ఇలా రోగం వస్తుంది జాతకంలో ఇలాంటి వివరణ ఉంటాయా అని అడిగాడు పాపం వీడికి సందేహమే మనుషులకే ఉంటాయేమో అని ఒక చిన్న డౌట్ అంటే ఆయన ఏం చెప్పాడో తెలిసిన కుక్కలకు జాతకం ఉంటుంది అంటే మరి ఎలాగా తిథి వారం నక్షత్రం ఎలాగండి అని ఈయన అడిగితే కుక్కకి పుట్టిన తేదీ ఎవరు రికార్డు చేస్తాను అదేమి ఉండదు కదా ఏదో పెడిగ్రీ ఉన్న వాటికి ఉంటుంది మరి దీనికి లేదు మరి ఏం చేయాలి దీనికంటే పేరు ఏమిటని అడిగారు పప్పి దాన్ని బట్టి నక్షత్రాలు లెక్కేసి దానికి నామ నక్షత్రం అని పెట్టి నక్షత్రం లెక్కేసి ఆ నక్షత్రాన్ని బట్టి తిథి వారం రాసి ఇలాంటివి చూసి ఇదిగో ఈ దోషం ఉంది కాబట్టి నీకు కుక్కకి తరచుగా రోగం వస్తుందని చెప్పేసి ఇచ్చాడు ఆయన చెప్పి ఈ శాంతి నువ్వు చేసినట్లయితే కుక్క మందుతో బాగా పట్టిస్తే రోగం దొరుకుతుందని చెప్పాడు అంటే అప్పుడు వీడికి సందేహం వచ్చింది ఏమంటే నేను పప్పి అని పెడితే మీరు నక్షత్రం తీశారు కదా నేను పప్పి కాకుండా జాకీ అని పెట్టుంటే ఏమవుతుంది అని అంటే ఆయన అప్పుడు నక్షత్రం మారిపోతుంది మరి అది అదేమిటండి మరి స్థిరం కదా అంటే ఈయన దానికి ఈయన శాస్త్రవేత్త కదా ఈయన ఏం నువ్వు పప్పి అని ఎన్నిసార్లు పిలుస్తావు రోజుకి ఇరవై సార్లు పిలుస్తావు అంటే మంత్రాన్ని అలా అయితే జపం చేసినట్టుగానే నామాన్ని జపం చేస్తున్నారు కాబట్టి ఆ నామానికి ఆ మంత్రశక్తి వచ్చేస్తుంది అని చెప్పాడు అలా కాకుండా నువ్వు జాకీ అని పేరు పెట్టుకుంటే జాకీ జాకీ జాకీ అని నువ్వు అలా చేస్తుండేవాడివి అప్పుడు ఆ మంత్రశక్తి దానికి వచ్చి ఆ నక్షత్రం వేరే ఉండేది ఇప్పుడు పప్పి అనే మంత్రశక్తి దీనికి వచ్చి నక్షత్రం వచ్చింది ఇలాగా దట్ ఈజ్ హౌ జాతకాలు ఫిక్స్ అవుతాయని చెప్పాడు ఎంత సూక్ష్మమైన విషయం చెప్పే వీడు మహా సంతోషం అవుతాడు కాబట్టి ది పీపుల్ జస్ట్ నట్స్ పీపుల్ ఆర్ నట్స్ సో ఫస్ట్ ప్లేస్ అసలు అనేది దట్ ఇట్స్ సెల్ఫ్ ఈజ్ ఏ క్రాక్ థింక్ టు Crazy thing to do. And then all other things follow. Nī dehamu yadala. Nī bu ahankāra mamakāra allekunna unna vayāna shāstraṁ jepto onte. Tuna dehamu toot ardhiyasapetumane kukkha tootu koda nā kukkha nā nā jente. Yaman jappalīb? Ahankās are made of what's supposed to be to kukkha. Ah, you go, youkada. Hyderabadu lo perigai, youkada. Kukkha la <laughs> sāramandhi hmm. hmm. penchutunar koda. Ipunu mana kenda āyana medical shāpāyena, కుక్కల దాన్ని బాగా ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు ఎక్కువగా అసలు మందులు ఏం మనుషుల మందుల కంటే అది ఎక్కువగా చేస్తున్నాడు మనకు తెలుస్తుంది మీరు చూస్తే వెళ్ళి చూస్తుంది తెలుస్తుంది అని నడిచొస్తుంటే నాకు నహి అసతిహేత్యతే బీజాధ్య భావే దివ సస్యాది హేతువు లేకుంటే ఫలమే లేదు హేతువు కర్మ కర్మ ఎప్పుడు ఉంటుంది నేను కర్తనైతేనే కర్మ ఉంటున్నా యాక్షన్ ఉంటే కర్మ కాదు యాక్షన్ ఈజ్ నాట్ కర్మ ది యాక్షన్ పెర్ఫార్మ్డ్ బై కర్త ఫర్ ది రిజల్ట్ సేక్ దట్ ఈజ్ కర్మ ఎందుకంటే మీరు గమనించండి వర్క్ అండ్ యాక్టివిటీ ఇంగ్లీష్లో వర్క్ వర్సెస్ యాక్టివిటీ తెలుగులో క్రియా వెర్సెస్ కర్మ సో దే ఆర్ టోటల్లీ డిఫరెంట్ ఇప్పుడు కర్మ అంటే కర్త ఫలం కోసం చేసేది కర్మ క్రియా అంటే అక్కడ కర్త ఉండడు భోక్తం ఉండడు యాక్షన్ ఉంటుంది చలనం ఉంటుంది ఇప్పుడు ప్రకృతిలో సర్వత్రా క్రియ ఉంటుంది ఇప్పుడు వాయువు ఉన్నది వాయువున్నందుకు క్రియ ఉంటుంది కర్మ ఉండదు నది ఉంటుంది నదీ ప్రవాహము దాని ఎందుకు క్రియ ఉంటుంది కర్మ ఉండదు భూమి భూమి ఎందుకు క్రియ ఉంటుంది కర్మ ఉండదు క్రియ సూర్యుడు చుట్టూ తిరుగుతూ సూర్యుడు కూడా ఎప్పుడు ప్రకాశిస్తూ మండుతూ ఉంటాడు క్రియ ఉంటుంది కర్మ ఉండదు చెట్టు ఉంటుంది క్రియ ఉంటుంది చెట్టు ఏం చేస్తుందంటే నీటిని సేకరిస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది సూర్యకాంతం తీసుకుంటుంది గ్లూకోజ్ తయారు చేస్తుంది తను పెరుగుతుంది అందరికీ ఫలాలనిస్తుంది ఇంత క్రియ ఉంటుంది 24 ఫోర్ అవర్స్ క్రియ ఉంటుంది చెట్టులో కానీ కర్మ ఉండదు పశువు ఆవు గిడ్డి మేసి పాలిస్తుంది క్రియ ఉంటుంది కర్మ ఉండదు కాబట్టి మొత్తం ప్రకృతి అంతా కూడా క్రియగలదు ఆల్ నేచర్ వర్క్స్ కానీ దెర్ ఈజ్ నో యాక్టివిటీ ఇన్ నేచర్ సో నిజానికి క్రియయే ప్రకృతి ప్రకృతియే క్రియ కానీ కర్మ ఈజ్ డిఫరెంట్ కర్మ అంటే కర్త ఉంటాడు అంటే భోక్త ఉంటాడు కర్త భోక్త ఎందుకు వచ్చాడు డిజైర్ అండ్ ఫియర్ ఉండబట్టి వచ్చాడు డిజైర్ ఉంది కోరికలు ఉన్నాయి భయాలు ఉన్నాయి ఇన్సెక్యూరిటీ ఉంది కోరికలు భయం ఉన్నప్పుడు ఏం చే ఏదో ఒకటి చేయాలి కర్తగా ఆ ఫలాన్ని పొందాలి కోరిక తీరాలి భయం పోవాలి భయము కల్పితము దీన్ని తిరస్కరించాలని అది కాదు అప్రోచ్ ఆ భయాన్ని ఏ కర్మతో పోగొట్టాలి అని కాబట్టి భయము ఇన్సెక్యూరిట్ అభద్రత తర్వాత కామన తర్వాత తను వస్తువులను కలిగి ఉండాలి ప్రొసెసింగ్ ఇది నాకు ఉండాలి అది నాకు ఉండాలి అనేటువంటి ఆ కామన ఆ తృష్ణ తర్వాత భోగాలను అనుభవించాలి అనేటువంటి కామనా తర్వాత నాకు రోగం వస్తుందేమో దుఃఖం వస్తుందేమో డబ్బు చాలదేమో అనేటువంటి అభద్రత భయము కష్టాలు వస్తాయేమో అని భయము ఇవన్నీ వీడు పెట్టుకోబట్టి అప్పుడు వీడు కర్త భోక్తాయై పరిచ్ఛిన్నుడై కర్మను చేసి ఆ కర్మ ఫలాన్ని పొందటం కోసం కర్మలు చేస్తాడు వాడు చేసే ప్రతిక్రియ కర్మ అయిపోతూ ఉంటుంది కర్మ అయిపోయి బంధిస్తుంది కాబట్టి క్రియ వేరు కర్మ వేరు జ్ఞాని యొక్క జీవితంలో కర్మ ఉండదు క్రియే ఉంటుంది వేరే సంసారి క్రియలన్నిటినీ కర్మలుగా మార్చుకుని వాటి చేత బద్ధుడై ఒకసారి పైకిపోతాడు ఇంకోసారి కిందకు వస్తాడు ఆ విధంగా తర్వాత ప్రకృతిలో క్రియ ఉంటుంది క్రియ ఏమిటో తెలిసినండి All nature works for the benefit of all nature. Nadipravahistu, raali vichutu, chitlu pirumtai, palamistai. I reka inga prakuntanta kuda, matam prakunti yukka prayojina kosa, kriyana gali pahitishu onthu. Whereas parikshinu day nato wenti jiva lukarta bhokta, yehi karmaala ni cheshtu, aa karma phalantha na ke dakkali, anii parikshinna bhavanthu na kekavali, ani selfishka karmaala ni cheshtu onthu. ఆ విధంగా తట్కైండ్ ఆఫ్ ఐసోలేషన్ కారణంగానే మనిషి ఈ కర్మబంధంలో చిక్కుకుంటాడు దీని నుంచి బయటపడే ఉపాయం ఏమిటంటే ఫిజికల్ తోటి సైకలాజికల్ లెవెల్స్ తోటి ఐడెంటిఫై కాకుండా సాక్షి చేతనుడుగా నిలిచి తన యొక్క స్వరూపము అకర్తృ అభోక్తృ ఆత్మచైతన్యము ఆకాశము వంటి చైతన్యమే నా స్వరూపము అని ఎవడైతే తెలుసుకుంటాడో శాస్త్రమును శ్రవణం చేయట మననం చేయటో ధ్యానము ఎవరైతే ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకుంటాడో ఆ సత్యాన్ని ఆకలింపు చేసుకుంటాడో వాడి జీవితంలో యాక్షన్స్ ఉంటాయి తప్ప యాక్టివిటీ ఉండదు క్రియ ఉంటుంది తప్ప కర్మ ఉండదు అట్వాడు కర్మబంధం నుంచి విముక్తుడై ఉంటాడు అనిమిత్తపత్తి సమాయ అజాత్యవస్ చిత్తదృశ్యం హి తదే చాలా చక్కటి శ్లోకం ఇది ఇంకా రేపే చూద్దాం ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణా పూర్ణమదక్ష్మి